తల్లి జీవంగ నా ప్రభా మ్రభ నువ్వు గొప్పది కూడా లేదా మీరు మాట్లాడబోతున్న మీరు చేసిన అద్భుతాన్ని అంతా ప్రభా నువ్వు పంచుకుంటున్నా ప్రభా మా సహోదరుల నడమ మమ్మల్ని నిలబెట్టినది మంద్రభ ఇటువంటి ధన్యతన లోకంలో ఇవ్వరికి లేదు ప్రభాయనా మా కూర్చుతాన్ని ధన్యత ఇచ్చినందుకు ప్రభా మేము ఉచితంగా నేను ప్రమా మీ యొక్క కార్యాన్ని వివేదించేటప్పుడు నిర్పదించండి ఇప్పుడు వాక్యం మీరు మాట్లాడి మీ నామానికి బాగా తెచ్చుకోమని వేస్తున్నావు పెట్టుకుంటున్నాను ఆమె వైజాగ్ రా నా పేరు రాధిక నేనంత చిన్న చిన్న పల్లెటూరులా సేవ చేస్తాను నా సేవ చాలా కష్టతరమైంది అయినా కానీ దేవుడు నన్ను నడిపిస్తుంటే నాకే విచిత్రం నా ద్వారా దేవుడు ఇంత కార్యం తెలిపిస్తుండ అంటే నా ఏజెంట్ బట్టి అయితే అంత దూరం నేను వెళ్ళలేను కానీ నేను మాటి వెళ్ళి మళ్ళీ నైట్ వరకు ని వచ్చా మన దేవుడు ఎన్నో కార్యాలు జన్మిస్తాడు అనమాట అయితే ఇప్పుడు మన మద్ద వర్త పదిహేను అధ్యాయం చేస్తాం మద్ద వర్త పదిహేను అధ్యాయము ఇరవై ఒక వచ్చినాం ఇరవై ఒక వచ్చినాం పదిహేను అధ్యాయము ఇరవై ఒక వచ్చినాం ూరు శీదోర్ నుంచి ఆయన ఆ ప్రాంతంలో సేవలు చేసుకుంటూ వెళ్తున్నారనమాట అక్కడి నుండి ఏమైందంటే కనాలి స్త్రీ వచ్చింది కనాలి స్త్రీ వచ్చి ఏమంటుంది అంటే యశ్వభు దావేది కుమారుడా ఏమని పిలుస్తుంది కుమారుడా నన్ను కరణింపులు ఏమంటుంది దావేదు కుమారుడా నన్ను కరణింపు నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేయిచున్నది ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది కదా కేకలంటే భయంకరంగా ఆమె అరుస్తుంది ఏడుస్తుంది చాలా భయంకరంగా ఏడుస్తుంది ఏమంటుందంటే నాకు మార్తే దయ్యం బట్టి బహు బాధపడుతుంది అంటుంది అంటే దయ్యం బట్టి నా ఎట్లుంటారు తెలుసు కదా సమాధి తోటలో ఉన్న ఆయనకు దెయ్యం ఆయన పేరు ఏం పేరు సేనా హలనియా ఆయన పేరు సేనా ఎన్ని వేల దెయ్యాలున్నాయి ఆయన మీద రెండు వేల దెయ్యాలున్నాయి ఆయన ఏ విధంగా ఉండే ఆయన ఏ విధంగా ఉండే మంచిగా బట్టలు వేసుకొని ఇంట్లో కూర్చొని ఉండేనా ఎట్లుండ సమాధి తోటలలో అరుచుకుంటా ఉరికేట్లుడంట భయంకరంగా అరుస్తుండే అంటే ఆయనకి ఏముందంటే ఎందుకని అయినా ఎవరో ఆయన గుట్టడీకి వస్తుండో ఆయనను పట్టుకొని వస్తుండో ఏ విషయమో భయంకరంగా అరుచుకుంటూ తన తనను గాయాలు పరుచుకుంటుండేనంట ఆయన ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండేనంట హలేం లేకుండా మనం ఆ వాక్యం చూస్తే మనకు అర్థమైతుంది ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండేనంట మళ్ళ ఈ స్త్రీ యొక్క కూతురు కూతురు ఆమె కూడా దెయ్యం పట్టింది ఆమె ఒంటి మీద కూడా వస్తారు లేకుండా ఉండొచ్చు హలనీయా ఆమె ఒంటి మీద ఏం బట్టలు లేకుండొచ్చు కదా తల్లి తల్లి మనసు ఏ విధంగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదా మన పిల్లలకి ఎక్కడైనా దెబ్బ తొలిగితే వాళ్ళకంటే ముందు మన గుండె కొట్టుకుంటది అయ్యా మన గుండెకి తల్లిదాటి అనిపిస్తుంది ఆ తల్లి ఎంత బాధపడుతుంది అంటే చాలా భయంకరమైన బాధవణి నా కుమార్తె దెయ్యం బహు ఏమంటుంది బాధపడుతుంది అని కేకలు వేస్తుంది అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు ఆమె ఎంత బాధపడుకుంటూ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందామె కణాను నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందనాను ఊరి నుంచి వస్తుందామె వచ్చి కేకలు మళ్ళీ వేసుకుంటూ ఒక్క మాట మాట్లాడుతున్నాడు ఆమెకి ఎంత బాధ ఉంటది కదా ఒక్క మాట కూడా చెప్తా లేడు అంట హళనీయా ఏమంట ఒక్క మాటని చెప్పలేదు అప్పుడైనా శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించింది కనుక ఈమెను పంపివేయమని ఆయనని వేడుకోనగా ఆమె అరిచినందుకు ఆమె బాధపడినందుకు శిష్యులకు బాధ వచ్చింది ఏమొచ్చింది అయితే ఆయనతోనే అంటున్నా మేము మనం కూడా వచ్చి ఇంత అరుస్తుంది కదా ఆమె ఇంత బాధపడుతుంది ఆమెకి సమాధానం చెప్పి పంపేరాదంటున్నా ఏమంటున్నా సమాధానం చెప్పి పంపే మళ్ళీ ఆమె ఎందుకు బాధపడుతుంది నీ వల్ల అవుతుందనే కదా నీ దగ్గరకు వచ్చి ఆమె బతింలాడుతుంది నీ వల్ల అవుతుందనే బతింలాడుతుంది నీ ఏం కావాలని చెప్పు ఆమె పంపేసి ఏం చెప్పి ఆ శిష్యులు వచ్చి ఆయన వేడుకుంటున్నారంట ఆయన ఇజరా ఇంటి నశించిన గొర్రని ఎద్దకే నేను పంపబడితేను గాని మరి ఎవరి ఎద్దకును పంపబడలేదాన్ని నువ్వు హలలుయ ఏమంటుండు కాలం నుంచి వచ్చింది ఆమెతో నేను ఎందుకు మాట్లాడతా ఆమె కుమార్తె దెయ్యం నేనెందుకు వెళ్ళకూడదా అసలు ఇజ్రాయల్ దగ్గరికే నేను వచ్చినా హలలుయ ఏమంటుండు ఏమంటుండు ఇజ్రాయలు ఏమంటుండే ఇజ్రాయల్ ఇంటి వారిని నశించిన గొర్రెలు ఎవరికి నేను వచ్చింది ఇంకెవ్వరి దగ్గరికి నేను పంపబడలేదా నేను నేను ఆమెకి బాగా చేయడానికి రాలేదు నేను నా ఇజ్రాయెల్ నా స్వాస్థము వారికి బాగా చేయడానికే నేను వచ్చిన కానీ నేను ఎవ్వరి దగ్గరికి పంపబడలేదంటే ఆయన ఆమె వచ్చి ఆయనకు నొక్కి ప్రభా ఏమైనా పంపబడలేదు అయిన ఆమె వచ్చి ఆయనకు నొక్కి ప్రభు నాకు సాయం చేయమని అడిగాను నేను నీ దగ్గరికి రాలేదమ్మా నిన్ను నేను బాగా చేయలేను అన్నట్టు స్పష్టంగా మాట్లాడినాడు ఆయనగానే చేయమంటుంది సాయం ప్రభు అంటు మీరేమంటుండే ఆయన మాకు ప్రార్థన చేస్తున్నాడు మేము వెళ్ళిపోతాం అంటారా లేదా ఒక ఆయన అన్నాడు కదా ఎన్ని చేయమన్నాడు ఎవరిదారు చేసిన ఎక్సార్లు ముందుగా మా దగ్గర మా దగ్గర ఎన్నో నదులు ఉన్నాయి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి అవన్నీ ఈ యోడదన్నది నా మున్గే అది నేను మున్గానే వెళ్ళిపోతుండట కా ఏమన్నాడైనా ఎలిషా దగ్గరకు వచ్చిన నయమని ఎవరు సిరియా దేశపు రాజు సైన్యాధిపతి ఆయన ఏమంటాడు నేను మున్గాను నేను వెళ్ళిపోతున్నాంటే ఆయన సేవకుడు నా వెళ్ళిన ఇంత దూరం మనకు వచ్చినాం ఆయన ఏదైనా మంచి పని చెప్తే నువ్వు అంటే ఆయన మాట అయిన ఏం చేసిండు ఆయనకే రోగం ఉండే ఎనిషాకు ఏం రోగం ఉండే కృష్ణరోగం ఉండే యోగ ముందగమైంది ఏం పోయింది ఆయనకు పోయిందేనా చి పుట్టిన పిల్లో శరీరం వచ్చేసిందంట అలలియా మన ఆయన అలిగి అనిపోయిండు కానీ అలుగుతుండలేష దగ్గర వచ్చిన సైనాధిపతి నయమానికి కుష్ణరోగం ఉంది ఆయన యుద్ధాలు చేస్తు యుద్ధం గెలుస్తున్నాడు అందరు ఆయన నీ మెచ్చుకుంటుండ్రు కదా సైనాధిపతిని మెచ్చుకుంటున్నా కానీ ఆయన ఇంటికి రాగానే ఉంది ఆయన చేతులకు కుస్గం దాని చూసి ఆయన బాధపడుతున్నాడు అక్కడ విజయం వచ్చిందని ఆయన సంతోషం లేదు అటువంటి ఆయన ఏమంటుండే తలకు వచ్చిన రోగాన్ని బట్టి ఆ యోడదాండ్ల మున్ ముల్లిపోతున్నాడు కానీ ఈ తల్లి ఏమంటుంది ఈమెకు రాలేదు దెయ్యం ఎవరికి వచ్చింది కూతురుకు వచ్చింది ఈమెమంటుంది తెలుసా ఏమంట మళ్ళా ఆయన వచ్చి ఆయన గురువుకి ప్రవ్వా నాకు సాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుద్ధం కాదని చెప్పగా ఏమన్నాడు ఆయన ఏమన్నాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వెయ్యుట యుక్తం కాదు కుక్క ఏమైంది ఏమైపో ఏమైంది కుక్క పిల్ల కుక్క పిల్లలకు వెయ్యుట యుక్తం కాదు అంటే నేను కుక్క నా పిల్ల కుక్క పిల్ల కానీ ఎంత బాధ రావాలి కదా అసలు ఆమె బాధపడలేదు ఎంత పత్తిలాడుతుంది రెస్సా చాలా పత్తిలాడుతుంది మనం ఒకసారి ప్రాణం చేస్తాం రెండుసార్లు చేద్దాం బాణం చేస్తాం ప్రాణం జవాబు రాకుంటే ఏం చేద్దాం అరే ప్రార్థనకి దేవ వస్తే ప్రార్థన వింటుండో లేదో దేవుడు అనుకుంటాం అంటారా లేదా కానీ ఈయన వింటున్నా లేదా ఈమె మొక్కుతుంది కాలు కూడా పట్టుకుంది ఉండొచ్చు అయితే ఆయన ఏమంటాడు వేయడం యుక్తం కాదని నిజము బ్రవ్వా ఏమంటుంది అంటే ఆమె కుక్కని ఒప్పుకుంది ఏమంటుంది ఇక్కడ నిజము బ్రవ్వా కుక్క పిల్లలు నిజము బ్రవ్వ కుక్క పిల్లలు కూడా తమ యజమాను బళ్ళ మీద నుండి పడ ముక్కలు తినును కదా అని చెప్పాను నేను కుక్క నా బిడ్డ కూడా తన యజమానుడు తిన్న తర్వాత బళ్ళ కింద ముక్కలు అవి తింటాయి కదా బ్రహ్మాన్ అన్నదంట ఆమె తన కూతురు విషయంలో ఆమె చాలా తగ్గించుకుంది చాలా బాధపడదు సమాజం అందినపు యా కూడా తన కూతురు చాలా సిద్ధం ఆ ప్రభు కాల మీద పడి బతి ఆయన మందిరపు అధికారి కానీ తన అధికారం అతనికి గుర్తు రాలేదు నా బిడ్డ బ్రతుకుతే చాలు ఏముంది ఆయనకు ఏమంటుంది నా బిడ్డ బాగుపడితే చాలు నన్ను కుక్కనని నాక్కనని పిల్లి అనని ఏమనని కానీ ఈయన ద్వారా నా బిడ్డ బాగైతుంది తప్ప నా బిడ్డ ఎవ్వరు బాగు చెయ్యలేదు అసరో సుశీకర్తేసు ప్రభు ద్వారా మన సమస్యలు పోతుంది మన బాధలు పోతుంది రోగాలు పోతాయి కష్టాలు పోతాయి అన్నీ పోతాయి అయితే ఆయన దగ్గరని మనం తింబాలని ఆయన తప్ప ఎవరు మనల్ని బాగు చేయలేరు ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు అయితే ఏమేమంటుంది నిజం ప్రభావ బల్లకించబడిన ముక్కలు తినులు కదా అని చెప్పాను అందుకే అమ్మా ఏమని పిలిచిండు ఏమన్నాడు ఇప్పుడు ఏమంటుండ తన మాట ఆడినందుకు తన ఎందు విశ్వాసం పెట్టినందుకు తననే బాబో చేస్తాడని ఎప్పుడైతే మనం గట్టి నమ్ముతామో మనని కూడా దేవుడు అదే విధంగా మనం పిలుస్తాం మనం ఒకరిని అమ్మ అనడానికి ఎందుకంటే ముందైతాం ఈశ్వర ఏమంటున్నామని అమ్మ ఏమంటుండ అందుకేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది ఏమంటుండు ఎంత ఉందంటే ఎంతుందా ఎంతుందా ఎంతుంది గొప్పదంటే అంతేనా అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి బతిండాడుకుంది ఎంత అద్భుతం కదా అయితే అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీకు అవునుగో కాని ఆమెతో చెప్పాను ఆమె కోరిక ఏముండే తన కూతురు పెళ్లిగా ఉన్నానుందా ఏమని ఉండే కోరిక మన ఆమె కోరిక నువ్వు కోరినట్టే మీ కోరికలు ఏముంది ఇక్కడ వచ్చినందుకు ఏముండే మీ కోరికలు ఈ రోజు దేవుడు మీద మాట్లాడుతున్నాడు ఏమంటుండి ఇక్కడ నువ్వు కోరినట్టే అవును గాక అని ఆమెతో చెప్పి నువ్వు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత అప్పుడు ఫోన్లు లేవు ఇప్పుడేమో ఫోన్లు వచ్చినాయి ఆ గడియలోనే ఆమె కుమార్తెనంట స్వస్థత పొందేను అంటే ఈ వాక్యం ఎందుకు చెప్తుంది అంటే నాకు ఒక సాక్ష్యం ఉంది అనమాట అయితే నేను అట్లా పల్లెటూర్లో అన్నా చాలా భయంకరమైన పల్లెటూర్లు ఉంది మేము సేవ చేసేది అక్కడ పోయి మేము సేవ చేసాము అయితే సండే రోజు మాకు అక్కడ అన్ని సేవలు చేయాలంటే కుదరదని సాటర్డేని వెళ్ళిపోతాం నేను మా బాబు ఒకసారి బ్రదర్ ఉంటే బ్రదర్ అయితే అందరం కలిసిపోయి ఆడ మీటింగ్ పెట్టి చేసి నైట్ ట్వంటీ గంటల వరకు ప్రాంతం చేసుకుంటా అక్కడ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అంత అసలు చేసిపోవల్ తెలియలే తెలియదు కానీ చర్చికి వెళ్తారు అందరు అటువంటి మేము ఇట్లనే చాలా కష్టపడి ప్రాయసపడి మేము సేవ చేస్తుంటే మా ప్రాయసం చూసి దేవుడు వాళ్ళ సమస్యలన్నీ తీసేసాం హలే కదా మా ప్రాయసం చూసి వాళ్ళ సమస్యలు ఎందుకంటే ఆ తాల్చులు పడిపోయిన ఎవరైనా పక్షవాయువు గ ఆయన ఆయన్నే అలా బంధువులు వచ్చిందా ఎవరు వచ్చిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు నలుగురు మంచం పట్టుకొని వచ్చిండ్రు వాళ్ళ విశ్వాసం బట్టి పక్షవాడు స్వస్థత పొందిండు అట్లా మా విశ్వాసం బట్టి దేవుడు అక్కడ నిజంగా అద్భుతాలు అచత్యాధాలు జీవిస్తున్నాడు అయితే అక్కడ ఒక హాస్పిటల్ లో ఒక నర్సుందనమాట ఇంటికి కూడా వెళ్తాము వాళ్ళ ఇంట్లో కూడా మేము ప్రార్థన చేయంగా దేవుడు కొన్ని విషయాలను ఆమె జీవితంలో కూడా కార్యాలు చేసిండు ఆమె చేసింది వాళ్ళ స్టాఫ్ దగ్గర ఇంకో కామె లేదన్నమాట ఆ అమ్మాయికి చాలా భయంకరమైన సమస్యలు ఇచ్చింది ఎంత భయంకరం అంటే ఆ అమ్మాయి గుంతకల్లు ఉంటుంది నా చేసింది ఇక్కడ యశోద హాస్పిటల్ ఆమె జాబ్ చేస్తుంది జాబ్ చేస్తుంది అయితే ఆమె సంపాదించింది అయితే ఆమె గురించే అసలు ఆలోచించుకోకపోతుండే ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు ఒక అమ్ముంది వాళ్ళ అమ్మ తమ్ముళ్ళకి పంపుతుంది తమ్ముళ్ళు పెద్దగా అయిపోయినరు చదువుకున్నారు ఈమె సంపాదన వల్ల చదువుకున్నారు వాళ్ళు మ్యారేజీలు చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు కూడా అయినరు కానీ ఈ అమ్మాయి విషయం ఎవరు పట్టించుకుంటారు లేదనమాట ఈమె తన విషయం ఎవరు పట్టించుకుంటారు నేనంటే ఆ మొత్తం అన్నారు ఎంతవరకు నువ్వు మీ మమ్మీ వాళ్ళకు మీ తమ్ముళ్ళకు పంపుతావు నువ్వు ఎందుకు ఆలోచించుకుంటావు నీ మ్యారేజ్ గురించి అందరూ అంటుంటే ఈమెకు ఆలోచన ఇమేకు ఆలోచన వచ్చింది నేను కూడా మేనేజ్ చేసుకుంటాను అయితే ఈమె హాస్టల్ ఉంటుంది హాస్టల్ నుంచి హాస్పిటల్కి రావాలా ఇట్లనే ఉండాలా అమ్మ తమ్ముళ్ళు గుంతకల్లో ఉన్నారు ఈమె రాగా రాగా మధ్యన ఒక అతనితోని పరిచయం అయిపోయింది వన్ మంత్ కే ఈమె ఆలోచించగానే వెంటనే ఒక అతనితోని పరిచయం అయింది అతను ఎట్లా పరిచయం చేసుకుంటే నేను బిజినెస్ చేస్తున్నా మా మమ్మీ చాలా గొప్పలు మేము చాలా ఆస్తిమంతులము నాకు ఇట్లా బిజినెస్ ఉంది అంటుందని మిల్లమెల్లంగా మాటలు మాటల ప్రేమలో పడ్డారు ఇద్దరు మనం మ్యారేజ్ చేసుకుందాము అన్నారు వాళ్ళు ఏమో ఈ అమ్మాయి క్రిస్టియన్స్ అయితే ఇవేమనుకుంది అందరు నన్ను అంటుండ్రు కదా నాకు ఎవరు పట్టించుకుంటారు కదా నన్ను పట్టించుకునే అయినా ఒక ఆయలు నేను చేసుకుందామని చేసుకున్నాను మ్యారేజ్ చేసిన ఫిఫ్టీన్ డేస్ భయంకరమైన టార్చర్ పెట్టడం మొదలుపెట్టిండ ఆమె ఎంక్వైరీ చేయలే ఏం చేయలే ఎట్లా టార్చర్ పెట్టిందంటే ఆమె ఏటీఎం కార్డు తీసేసుకోవాలా ఆమె జాబ్ కు బోగానే డబ్బులు తెచ్చుకోవాలా ఫ్రెండ్స్ ని పిలిపించుకోవాలా డ్రింక్ చేయాలా ఎంజాయ్ చేసుకుంటున్నాడు రూమ్ లా ఆమె పాపం డ్యూటీ చేసుకుని అలిసి పోయినప్పుడు రాత్రి అంతా ఆమెను పడుకునియకుండా కొట్టే అల్లరి చేసి అంటే ఎట్లా గుర్తుండేనంట ఆమె అంత భయంకరంగా గుర్తుండేనంట ఆమె ప్రార్థనలో ఉంటుంది ఒకసారి రాళ్ళు తీసుకొని కొడితే ఆ రాడనేది రీటైన్ ఆయనకే తగిలిందంట తగిలి ఇక్కడ నరానికి దెబ్బ తగిలి బ్లడ్ అంటే బ్లడ్ కానిందంట అంత భయంకరంగా ఆమెని డాక్టర్ పెడతా ఉన్నాడు కోరుతా ఉన్నాడు ఆమె పరీక్ష లేకపోతుంది మంత్ కంప్లీట్ అయిపోయింది మ్యారేజ్ సెకండ్ మంత్ బర్డేది ఆమెకి ఎటు అర్థమైతే నేను ఒకరింటి పోతున్నా కదా ఆ అమ్మాయి వాళ్ళంతా ఒకటి ఆ హాస్పిటల్ జాబ్ చేశారు ఆ అమ్మాయి చెప్పిందంట నా పరిస్థితి ఎట్లుంది నాకు ఇంటికి పోవడానికి అనిపిస్తుందని తర్వాత నేను ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కొచ్చి చెప్పిందంట ఈ అమ్మాయి మంచోడు కాదమ్మ మేము ఈయనతో పడలేక ఇంటిని చెల్లగొట్టేసినాము పాపం నువ్వు చేసుకున్నావు నువ్వు పడుతున్నావు బాధ మా ఇంటికి మేము అస్సలు ఈయన త్రానీయము ఆడు బిజినెస్ లేదు ఏం లేదు గొప్పోళం నిజమే కానీ మేము ఈయనకి ఇంటికి రానియమని చెప్పేసినా ఏం చేస్తుంది ఇప్పుడు వాళ్ళమ్మ లేదంటే నేను చెప్పినా నీకు వినలేదు ఆ అబ్బాయిని చేసుకున్నావు ఇప్పుడు ముడా మా ఇంటికి రానీ అవసరం లేదని చెప్పేసి అప్పుడు ఇక ఈమె ఈమె డబ్బులు అంతా కాజేసేస్తున్నాడు ఏమైనా ఇట్లా చాలా టార్చర్ పెడుతున్నాడు అస్సలు ఓల్ట చేయనిసేలేడు తినలేడు నైట్లో పండుకొనిసేలాడు భయంకరమైన పరిస్థితి ఆమెది అయితే ఆమె ఏం చేసిందంటే మాకు తెలిసిన అమ్మాయి ఏమనేది ఆంటీ దగ్గర నువ్వు ప్రాణం చేసుకోని చెప్పింది ఆంటీ దగ్గర నువ్వు ప్రాణం చేసుకో అంటే అమ్మాయి ఆమె ముఖం నేను చూడలేదు ఆ ముఖం కూడా తెలియదు వాళ్ళ స్టాఫ్ ఆమె ఫోన్ లో మాట్లాడింది మాట్లాడుతుంది అయితే ఏడుస్తుంది భయంకరమైన ఏడుపు ఏడుస్తున్నది ఏమైందమ్మా నీవేమ చెప్పమ్మ అంటే ఆంటీ నా పరిస్థితి ఇట్లుంది ఆంటీని నేను ఇంటికి ఈరోజు వెళ్ళలేను అంటే నేను మళ్ళీ ఎక్కడెళ్తాం అనట నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను దినవంతా డ్యూటీ చేసింది నైట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి ఎంతో ఘోరంగా ఏడుస్తుంది అంటే ఆమె నోటి నుంచి మాట అని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఒక్కొక్క విషయం చెప్పిందైతే నేను అటువంటి సంగతిలో నా లైఫ్లో వినలేదు మాకు కూడా అటువంటి అనుభవం అనేది లేదు ఆమె చెప్తే నా గుండె అనేది భయంకరంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది నా హృదయమంతా దుఃఖంతో నిండిపోయింది ఆ అమ్మాయికి నేను ఏం చెప్పి ఓదార్చున్నా నాకు అసలు అర్థం కాలేదు మళ్ళా ఆమె బాగా ప్రార్థన చేసేది నేను ఎందుకు ఈ మనిషి మాటల్లో పడిపోయినో నాకు తెలియదు అంటే అట్ల అయిపోయింది నేనేం చేయాలంటే నాకు అర్థమైతే లేదని ఏడుస్తా ఉంది ఒక్కటే చెప్పినా నమ్మకం పెట్టుకోమ్మా దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడని చెప్పి నేను ప్రార్థన చేసేదా ఫోన్లోనే ప్రాణం చేసిన చేసిన తర్వాత ఆమె ఫోన్ పెట్టేసింది చాలాసేపు నా మనసు అంతా బాధ అయిపోయింది ఏ ఎవరో నా గుండెని ఇట్లా గట్టిగా ఫీల్ ఒకలాంటి బాధ అనిపించి చెమట చెమటలు బాగా ప్రాణం చేసుకుంటున్నా ఆమె గురించి ప్రాణం చేస్తుంటే ఆమె ఇంటికి వెళ్ళను వెళ్ళను అక్కడ స్టాప్ ఏం లేదు నువ్వు ఆటో ఎక్కిచ్చి పంపించిను అయితే అమ్మాయి మర్చింది నువ్వేం చెప్తుంది ఇంటికి వెళ్తుంది అంటా చప్పులు ప్రార్థన చేసుకుందామని ఇంకో రూమ్ లో వెళ్తుందట అతను మంచం మీద కూర్చున్నాడంట మంచం మీద కూర్చొని ఆ అమ్మాయి పేరు పెట్టి పిలిచిందంట పిల్వంగాని ఈ మేమనుకుంటే ఇంత మంచిగా ఎందుకు పిలుస్తున్నాడు అబ్బా అనుకుందంట ఈ అమ్మాయి లేకుంటే ఆయన నోట్లో చాలా భూత మాటనే ఎందుకు పిలుచు అంటే అని చెప్పిండట ఆమె వెళ్ళింది పక్కన గుర్చోబెట్టుకున్నా అమ్మా నే పన టైంలా ఏమైందేమో కాని నా మీద పెద్ద శక్తుండేనా శక్తి ఉంటే ఫుల్లు నేను డ్రింక్ చేసుకున్నా ఇట్లా వండుకున్నా ఆ శక్తి అనేది నా మీసి ఇట్లా పైకి వెళ్ళిపోయింది దాన్ని దూడంగా నాకు మస్తు భయమేసింది అప్పటి నుంచి నాకు గాబర గాబరైపోయింది నా కాల్చులు నొలుగుతుంది ఇట్లయింది కానీ ఒక్కటే స్వామి వినిపించింది నూగిన నీ భార్యనేమంది అంటే ఆమె నా బిడ్డ ఇక్కడ మీద నీ భార్యని ఏమనేది అవసరం లేదని చెప్పేసి నాకు ఆయనకు దర్శనం వచ్చింది మీసికైతే స్వరం గునే ఆయన ఎప్పుడు అటువంటి స్వరం విల్లేదు అటువంటి భయంకరమైన శక్తి ఆయన ఉన్నది ఆయనకే తెలియదు అది చూసేండో ఈ స్వరం విన్నడు భయంకరమైన బాధపడుకు ఉండ కూర్చున్నాడంట అప్పుడు ఏమేం చేసిందంటే బాగా ఏడ్చిందంట లేదండి మా దేవుడేనండి మీ మీదకే చాలా శక్తి తీసేసి ఉండదు అమ్మా నన్ను క్షమించే తండ్రి నేను ఈసారి నన్ను క్షమించని ఆయన ఆమెను పట్టుకుని ఏడ్చింట ఇంకా నువ్వు నువ్వు ఏం టెన్షన్ పడకు నేను జాబు చేస్తా అంతకుముందు ఆమె ఏటీఎం కార్డు తీసుకొని కాజేసే చూడు ఇప్పుడు ఏమంటుండ అంటే ఇక్కడ మనం ప్రాణం చేస్తుంటే అక్కడేమైంది కానీ దేవుడు అనే మీ సైతాను మరి ఆ కాలంలా ఏసుప్రభు అమ్మ నీ విశ్వాసం గొప్పదనంగానే అక్కడ సైతాన్ వెళ్ళిపోయింది మనం అనుకుంటాం ఆ యేశ్వర ప్రాణం చేస్తేనే అది అవుతుందని ఏసు నాయన విశ్వాసం ఉంచినప్పుడు నాకంటే గొప్పగా మీరు చేశారు అంటే నాకు నమ్మకం ఉండే ప్రాణం చేస్తున్నా గాని నాకు ఇంకా టెన్షన్ అయింది ఈ అమ్మాయి అక్కడ పోతే ఏం చేస్తుండేమని కానీ దేవుడు ఏం చేసుకున్నాడు ఆయన మీతోనే ఆ దయ్యం పోయిందా లేదా అంటే ఆ కాలంలో ఆ దయ్యం పోయింది ఈ కాలంలో అంటే ఆ ఆ తల్లికి ఆ బిడ్డ అంత బాధపడుతుందని ఆ తన బాధతోని ఆయన దగ్గర బతింలాడింది ఆ కాలంలో ఆ తల్లి బిడ్డ గురించి ప్రాణం ఇప్పుడు మనం అందరికి తల్లిలు కావాలా ఆ భారంగా తల్లి చేసిందో మనం కూడా అందరికి అందరి విషయంలో హలనీయ ప్రార్థన చేయడం కాదు భారంగా చేయాల కన్నీటి ప్రాణం చేయాలా నాకు అప్పుడు అనిపించింది అమ్మ దేవ నిజంగా నువ్వు నాకు ఎంత సమీపంగా ఉన్నావు కదా నేను ప్రార్థన చేస్తానే వెంటనే ఆ దయ్యం వెళ్ళిపోయింది మనం ఏమనుకుంటాం ఇన్లే ప్రభు అట్లా అంటేనే పోయింది దెయ్యము కానీ ఆయన ఆత్మ మనలో ఉంది ఆయన వాక్యం మనలో ఉంది అదే మాట మనం బరుకుతున్నాం వేసినామని కానీ దయ్యం అక్కడ హరేనయ్య ఉన్నదా పోయిందా ఉన్నదా పోయిందా మీరు కూడా దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు మీ ద్వారా అనేక జీవితంలో కార్యం చేసి అనేక సంసారాన్ని దేవుడు నెరవేర్తాడనమాట కానీ మనం దేవుని నమ్మినం దేవుని వాక్యం మనకెందుకు మన జీవితంలో కార్యం జరుగుతుంది ఆయన వాక్యము ఆయన వాక్యం అనే జీవితం మనం ఇతరుల జీవితంలో ప్రాధాన్యత చేస్తుంటే వాళ్ళ జీవితంలో కూడా దేవుని వాక్యం నెరవేరుతుంటది మనం ఒక్కరికి సొంతం కాదు ఈ వాక్యం ఈ స్వస్థత మనకొక్కరికి కాదు మన ద్వారా అనేకులకి పోవడానికే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో జరుపుకుంటే కానీ ఆయన చేసి మీరు దాచ పెట్టుకుంటే మన ఇతర జీవితాల్లో ఏం కావాలా ఆమె బాధపడే దేవునికి ఇష్టం లేదు మరి ఇంతవరకు ఆమెను అతను ప్రాణం చేసుకుంటేనే ఉంటాను కానీ ఇంతవరకు నేను ఆమె ముఖమెట్టు ఉండే త్రీ మంత్స్ అవుతుంది కానీ ఫోన్లోనే కానీ అన్నీ పోయి ఆమె దగ్గర పోలేదు దేవుని గురించి చెప్పలేదు ఫోన్లోనే చే మాట్లాడినా ఆమె తల మీద చేయబెట్టలేదు ప్రాణం చేయలేదు ఖాళీ ఫోన్ ద్వారానే దేవుడు అంతా అద్భుత కార్యం చేసాడు మనం అందరూ అదే భారంతో ఉండాలా అదే ప్రాయసంతో ఉండాలా అప్పుడు మన జీవితంలో ఎంతో జరిగిందో ఇతరుల జీవితంలో కూడా జరగాలని మనము ప్రయాసపడాలా కష్టపడాలా వాక్యము చదువుతున్నాం మనకు వాక్యం ఎట్లా అర్థమవుతుందో ఆ వాక్యం ఇతర జీవితంలో కూడా అర్థం కావాల వాక్యం ప్రకారమే వాళ్ళు కూడా నడవాలా అట్లా మా జీవితంలో చాలా కార్యాలు దేవుడు చేసే చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఈ అద్భుతమైన సాక్ష్యము అది నేను తలుచుకుంటేనే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది దివా నిజంగా నువ్వు గొప్ప దేవుడో గదా మొన్న అనమాట నా పళ్ళు ఊగుతుంది ఇక్కడ పళ్ళు ఊగుతుంది అది ఊగుతుంది అంటే అది తీసి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని నాకు భయం పోతేనే అనమాట ఆ పళ్ళు ఊగిన పళ్ళు మొత్తం పోలేదు ఏమైందంటే సగం సగం పోయింది సగము ఇంకా అట్లనే దానికి ఇరికి ఉన్నది మన చిగురులకి భయంకరంగా ఇరికింది దాన్ని తీయాలని ఎంత ప్రయత్నం చేస్తే అది బయటకు వస్తలేదు నేను మరుసదేమో సేవకి వెళ్ళాలా అది కూడా పల్లెటూరే మళ్ళీ అక్కడ పోతే నాకు ఏమైతుందేమో నేను వాక్యం చెప్తున్నా నేను ఎట్లా నేను రాత్రిలో ప్రాణం చేసుకుంటున్నా భయపడుతున్నా ఏం చేయాలదేవా ఇమ్మల్ని రేపు సేవకు పోవడం కంపల్సరీ పోవాలా నేను నేను వాళ్ళకి చెప్పిన వస్తున్నాని ఇప్పుడు నేనేం చేయాలా అని ప్రాణం చేసుకున్నా ప్రేరణ ఏం చేసిన ఆ పళ్ళు సైడ్ రుదిన రుది ప్రభ నువ్వు ఏం చేసావో నాకు తెలియదు పొద్దున్న వరకు ఈ పళ్ళు ఊడిపోవాల్సిందే అని ప్రాణం అయితే పొద్దున అవుతుంది నేను అయ్యో నేను ఇవాళ సేవ పోతునో నేను అని సేవ పోతున్నాను ఈ పళ్ళు వల్ల నా నాకు చాలా కష్టం కదా వాళ్ళు ఏమైనా నేను తినడానికి కూడా కష్టమే వాళ్ళు ఎట్లా పెడతారంటే జొన్న రోజులు పెడతారు ఆ జొన్నరొట్ట మేము చేసుకుంటేనేమో మెత్తకుంటది వాళ్ళు బట్టి జొన్నరొట్ట గట్టికుంటది ఈ నొప్పికి నేను ఎట్లా తింటా అదొక ప్రాబ్లం వచ్చింది కానీ నొప్పిందంటే నాకు చెప్పడానికి అనిపిస్తలేదు అని బాగా ప్రాణం చేసుకొని పొద్దునే లేచిన లేచి అమ్మ నా అని చెప్పి నీళ్ళు తీసుకొని నీళ్ళు తీసుకొని నోట్లు వేసుకొని ఇట్లా ముక్కలు తీసామన్న నా నాలుగైదు కని పడ్డేది ఆ పళ్ళు ఎంత అద్భుతం కదా నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ నేను ఈ ఈసారి ఒక గంట ముందే పోతే సేవకు అనుకున్నా ఏమనుకుందా నేను నాకు చాలా సంతోషం అనిపించింది ఇక తొందరగా వెళ్ళిపోయి వాళ్ళకి అందరికీ చెప్పిన సాక్ష్యం నేను రాకపోతుంటే దేవుడు నా నాకు ముట్టి స్వస్థపరిచి నా బాధలంతా తీసేసి నాకు ఇట్టిట్లయిందని వాళ్ళందరితో నేను చెప్పుకుంటూ వచ్చిన ఆ రోజంతా ఇక్కడ నేను సంతోషం అనిపించింది నాకు అంటే ప్రతి విషయంలో దేవుడు మనకు తోడు మనకు నడిపించి మనకు స్వస్థపరిచి మన అవసరాలన్నీ తీర్చుకుంటా వస్తున్నానమాట కానీ అంతకంటే ధన్యత మనకు ఎక్కడ దొరకదు లోకంలో ఎక్కడ దేవులైనా అంత మంచి ధన్యత దొరకదనమాట ఏసు ప్రభులనే ఈ ధన్యత ఉన్నది ఈ నదికి మనం వస్తాం వాక్యం చేద్దాం ప్రాణం చేద్దాం ఇతరులకు మనము సువాత ప్రకటిస్తాం దేవుడు వాక్యం పెంచుకున్నాం